ఏమనగవచ్చునమ్మా ఇటువంటివారీచూచి కామించి గోపికలెల్లా కాచుకున్నారదివో రోల కట్టుబడ్డవాడు రోకలి వట్టినవాడు వేలలేదు వెన్నలెల్ల వెరజాడేరు వేల కొండెత్తినవాడు వేరే ఏరు చేసేవాడు బాలులవలనే వీధి పారాడేరు వారివో కాటుక వాడు మైసాయవాడు కప్పురపువన్నెవాడు కూటముగూడుక జోడు కోడెలైన నీటు పైడికోకవాడు నీలికాశతోనివాడు తేటలై దూడలగాచి తిరిగేరు వారివో చేరి చీరలిచ్చుమాడు చేరి చీరలిచ్చుమాడు చెలికుంగించినవాడు ధీరులై రేపల్లెలోన తిరిగేరాదే ఈ రీతి శ్రీవెంకటాద్రి నిద్దరును ఏకరూపై కోరినవారి వరాలు కొల్లలిచ్చేరదివో